జీవుడు దేవుడు ఎన్నో వస్తాయి కదండి మనస్సు మనస్సు నిత్యం అని చెప్తాడు నిత్యం నిత్యంగా ఆయన దేహం నిత్యం నిత్యం కాదు కదా ఇందువల్ల అన్నం చేత తిరిగి చిక్కి నిశ్చయం అవుతుంది దేహం లాంటిదే మనస్సు అయితే మనస్సు నిశ్చయం అవుతుంది నేను ఇన్ని ఆలోచనలు ఏం చేయాలి నిత్యం అని ఆయన డిఫైన్ చేసేసుకున్నాడు తంత్రం అది అంటే ఆ తంత్రం ప్రకారం మనస్సు నిత్యం తర్వాత పెరిగిది చిక్కిది అన్నప్పుడు దానికి అవయవాలు ఉంటాయి పెరిగి దానికి చిక్కి దానికి అవయవాలు ఉంటాయి అవయవాలు లేకపోతే ఎలా పెరుగుతుందండి ఎలా చిక్కుతుంది కొన్ని అవయవాలు ఆడైతే పెరగటము కొన్ని అవయవాలు దారిపోతే చిక్కటము మీరవయవం మళ్ళీ దొరకటం అవయవము లే అని వాళ్ళు ఒక తంత్రోహత పెట్టుకున్నారే అదంతా కూడా ఫాల్స్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్ట్ కొట్టుకోవాలి తర్వాత మనోస్య దైవం చక్షు ఇది వక్ష్యతి తిన్న నిత్యత్వా తర్వాత రాబోయే చోట సాండిజ్యంలోనే నెక్స్ట్ ఖండలో ఓ మంత్రంలో ఏమైనా రాబోతోందంటే మనోస్య దైవం చక్షుఃని రాబోతుంది వీడికి జీవుడు ఈ జీవుడికి మనస్సే కర్ణు ప్రకాశించే కన్ను దైవం అంటే ప్రకాశించేటువంటి కన్ను మనస్సే కన్ను అంటే అర్థం ఏమిటి మనస్సు ద్వారా జగత్తిని వీడు తెలుసుకుంటూ ఉంటాడు మనస్సు దైవం చక్షుఃని ఎక్కడో అర్థించాడు రాబోతో చాంద్రజ్ఞ అష్టమాధ్యాయంలో అలా అన్నారు ఆ వాక్యాన్ని బట్టి మనస్సు నిత్యము అని వైశేషికుడు అంటారు అంటే శంకర్లు అంటున్నారు మనోస్సులు ఏమని చక్షుదని స్తన మాత్రం కదా దాని అర్థము మనస్సు నిత్యత్వము అని నిర్ధారించడం కోసం చెప్పింది కాదు దాన్ని బట్టి మనస్సు నిత్యము భౌతికం కాదు నిత్యం అది కొత్తగా పుట్టింది కాదు నీ కాదు అని నువ్వు ఆ వాక్యం దాని సందర్భం లేదు దాన్ని బట్టి మనస్సు నిత్యము నిర్ధారించడానికి అవకాశము లేదు మరి ఇక ఆ వాక్యానికి అర్థమైంది మనస్సు నిత్యమోని మేము అనుకున్నాం కాదంటున్నావు నువ్వు మరి ఏమిటి దానికి అర్థం ఆ వాక్యానికి మనోస్థ దైవం చక్షు అనే వాక్యానికి సూక్ష్మం వ్యవహిత విప్రకృష్టాది మనోస్థ దైవం చిక్షు అంటే అర్థం ఏంటంటే మనస్సు సూక్ష్మము అత్యంత సూక్ష్మమైనది ఆ దైవం అనే విశేషణానికి నిత్యంగా నిలవేదాను కాదు సూక్ష్మము అని అర్థము ఏమిటి సూక్ష్మత్వము అంటే వ్యవహిత ఇంద్రియ విషయం వ్యాపకత్వ అపేక్ష ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి కంటితో ఘటాన్ని చూశారు కంటితో ఘటాన్ని చూసినప్పుడు ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం కలిగింది అంటే ఘటాకారము మనస్సులో లోడ్ అవ్వాలి కదండి వృత్తి వ్యాప్తి అంటారు మనస్సు ఆ ఘటాకారాకారితం అవ్వాలి ది ఫార్మ్ ఆఫ్ ది కార్ హస్ ది లోడేడ్ ఏంటి ది మైండ్ అంటే అర్థం ఏంటి మును మనస్సు వ్యాపించి ఉండాలి సో విషయము దీని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు ఆబ్జెక్ట్ ని మనస్సు వ్యాపిస్తోంది అప్పుడే ఘట జ్ఞానం కలుగుతుంది తర్వాత ఇలా చూస్తున్నాను నేను ఏదో ఇంకో సంగతి ఏదో ఆలోచిస్తే ఇలా చూస్తున్నాను అప్పుడు ఘట జ్ఞానం కలుగుతుందా కరగ మనస్సు వ్యాపిస్తే చాలు ఇంద్రియాన్ని కూడా వ్యాపించాలి కన్ను తెరిచి చూస్తున్నా మనస్సు కనుక కన్నుకి తోడు కాకపోతే జ్ఞానం కలగదు కాబట్టి సపోజ్ అడ్డుకొచ్చేస్తాను అదిగేస్తే మనస్సు చూసుకోండి కంటితో తోడుగా ఉంది కానీ జ్ఞానం కలగదు కాబట్టి మనస్సు విషయాన్ని వ్యాపించాలి ఈ వ్యాపించాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది వేరాజ్ మనస్సు తోడు కాలేదనుకోండి కన్ను చూడగలగా విషయాన్ని చూడలేదు కాబట్టి జ్ఞానము అనే విషయంలో మనస్సు బాగా ఉంటే కర్మ ఒక స్టెప్ దూరం అయిపోయింది విత్ర దూరం అయింది వ్యవహిత జ్ఞానానికి జ్ఞానానికి మనస్సులో ఏ మనస్సులో జ్ఞానోదయం కలుగుతుందో ఆ జ్ఞానాధికారమునకు సో విషయము ఘటన విషయానికి మధ్యలో ఇంద్రియము ఉన్నది ఆ ఇంద్రియమునకు ఆత్మకి మధ్యలో మనస్సు ఉన్నది కాబట్టి ఆత్మ చైతన్యం నుంచి మనస్సు మధ్యలో అడ్డేస్తుంది కాబట్టి ఆత్మ చైతన్యము నుండి ఇంద్రియములు దూరమైనాయి మనస్సుకి ఆత్మ చైతన్యానికి మధ్యలో ఇంటికి ఏ దూరమూ లేదు ఆ విధంగా చాలా సూక్ష్మమైనది మనస్సుకి ఆత్మకి వ్యవధానం లేదు ఇంద్రియాలకు ఉన్నట్టుగా మనస్సుకి ఆత్మకి దూరం లేదు ఇంద్రియాలకు ఉన్నట్టుగా సో ఈ లక్షణాలను బట్టి తర్వాత మనస్సే అన్ని ఇంద్రియాలను వ్యాపించి ఉంటుంది పెరిచేయచ్చు అన్ని విషయాలని పెరిగేయొచ్చు ఇక వీటన్నిటినీ బట్టి మనస్సు దైవం చక్షు అని చెప్పారు అంతేగాని మనస్సు నిత్యము అని కాదు ఓ పాట ఒకటి మనహి ఈశ్వర మనహి చముకు మనిషి అని పాట మీరు ఎక్కడైనా విన్నారనమాట ఈ పాట విన్నామని బాగుంటున్నాను అక్కడ ఇంగ్లీష్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ వెరీ మెలోడియస్ సాంగ్ ఆ మనస్త ఆ పాట విన్నాను నేను ఇక్కడ న్యూ జెర్సీలో కార్లో ప్రయాణం ఉంటుంది ఎక్కడికైనా న్యూ జెర్సీలో క్లాస్ ఉందనుకోండి ఆ క్లాస్కు వెళ్ళేప్పుడు గంటన్నర కాకపోతే టూ నియర్లీ ట్రీ అవర్స్ కూడా అప్పుడేప్పుడు క్లోజ్ టూ టూ అవర్స్ జర్నీ ఉంటుంది కార్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్లో దోడ్ సమ్ మ్యూజిక్ సమ్ గుడ్ మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ సో అటువంటి సందర్భాల్లో ఏవో విన్న పాటలు ఇవ్వండి అలా విన్నదేవో కొద్దిగలు మిగిలిన మిగిలి మనహి దేవత మనహి ఈశ్వర మనస్సు దైవం చక్షణం ఈ పాట వినేసి ఇంక దేవుడంటే మనస్సే అని అనకూడదు అక్కడ మనస్సుకి ఆత్మచైతన్యొక్క లక్షణాలు దాని తిన్న అద్దేవుడు ఆత్మ స్వరూపానికి దాదాపు దగ్గరగా ఉంది కనుక మనస్సుతో ఒక దృష్టితోనకు ఇంద్రియాల కంటే బెటర్ అనే ఉద్దేశంతో చెప్పారు తప్పిస్తే వాస్తవంగా మనస్సే దైవం అని కాదు ఈ పాఠంతో విన్న తర్వాత నేను అన్నాను మనహీ ఈశ్వర్ మనం ఈశ్వర్ ఎందుకు అవుతుంది ఆత్మా ఈశ్వర్ ఆత్మహి ఈశ్వర్ ఇదెవరో మనస్సుని పొరపడ్డాదండి ఆత్మనాల్చించడం మనస్సు అన్నాడు అని అని నేను మాట్లాడినా అంటే కరెక్ట్ అని సో సో ది ఐడియా ఈజ్ మైండ్ గ్రేట్ బై ఆల్ మీన్స్ బట్ మనహానిత్యం అనకూడదు ఆత్మానిచ్చే వినాలు కానీ మనస్సుకు మూలంగా ఉండే ఆత్మ చైతన్యం ఇచ్చేనాలు కానీ మనస్సు నుంచి అనార్థం ఉండడానికి ఈ వైశేషితులు మారే వాళ్ళు వారే మాట్లాడతారు దానిపై మనస్సు దైవం చక్షు అని శృతివాస్త మనకి సపోర్ట్ మా ఇది సపోర్టింగ్ స్టేట్మెంట్ అనేేంద్రియ విషయాపేక్షయా నిచ్చేక్షికమేవాక్ష్యా అంటే కాకపోతే మనస్సు నిత్యత్వం ఉంది ఎలాగా ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నప్పుడు మనస్సు చూస్తుంది చూడటం మానేస్తారు అనుకోండి ఇప్పుడు మనస్సు కూడా పనిచేయడం మానేది వింటుంది మనస్సు సింపు ఆగిపోయినా మనస్సు ఆగిపోదు మనస్సు వింటుంది సపోజ్ చెవిలో అది గొడ్డలు పెట్టేశారు అనుకోండి వినకుండగా చెప్పొస్తే మాట్లాడుతుంది నోట్లో గొడ్డలు పెట్టేశారు అనుకోండి ముక్కుతో అర్మానిస్తుంది వీడు సెంట్రల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి హో వీడు వస్తున్నాడో గెలిచిపోతుంది మనస్సు సో ఈ విధంగా ఇతర ఇంద్రియములతో పోలిస్తే ఇంద్రియ విషయ అపేక్షగా ఇంద్రియములతో ఇంద్రియముల చేత గ్రహించబడే శబ్దవసాదులతో పోల్చినట్లయితే అవి అవి లుప్తమైపోతూ ఉంటాయి అవి వస్తూ ఉంటాయి పోతూ కానీ అన్ని సందర్భాల్లో మనస్సు నిలిచి ఉంటుంది ఇన్ ద కాంటెక్స్ మనస్సు నిలిచి ఉంది కాబట్టి కన్ను నిత్యమా మనస్సు నిత్యమా అంటే మనస్సే నిత్యం అన్నింటికి సంబంధించింది నిద్రపోయారు కన్ను పోతుంది కన్ను ఇంకా పనిచేయదు కన్ను మనస్సు పనిచేస్తుంది అలా చేస్తాము సో విత్ ఇన్ దట్ కాంటాక్స్ ఇంద్రియముతో పోలిస్తే మనస్సు నిత్యము అని చెప్తాం గాని అంతేగాని అసంగీత నిత్యం అనేది మేము చెప్పము అది అంగీకారము కాదు కాబట్టి నిత్యత్వం అనేది ఏదైతే మనకు అనుభవానికి వస్తుందో మనస్సు విషయంలో తదపి అపేక్షికమేవా అది కూడా రిలేటివ్ నిత్యత్వం అనే మేము అనే మేము చెప్తాము కాబట్టి వైశేషికుల మీద ఒక దండయాత్ర శంకర్లో దండయాత్ర చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎదుటివాడు చెప్పి తప్పుగా ఉన్నప్పుడు మిస్లీడింగ్ గా ఉన్నప్పుడు దండయాత్ర చేయాలంటారా అర్థం లేదంటారు చేయకపోతే ఇంక టీచింగ్ అవుతాయి టీచింగ్ ఇంక సారమే లేకుండా పోతుంది తర్వాత చెప్పాల్సిన సందర్భంలో చెప్పలేదు అనుకోండి ఈ సందర్భం కూడా చెప్పలేదు అనుకోండి ఆ వైశేషిక చెప్పింది అంతా బాగుంది బాగుందని అన్ని బాగుంది బాగుంది అనుకుంటే ఎదురు దేవీ చెప్పకుండా పోతుంది కాబట్టి అలాగే ఉండకూడదు సో వైశేషుడు చెప్పింది తప్పు అనే టైం వచ్చినప్పుడు దాన్ని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మాట అన్నారు మనస్సు ఇంద్రియం కాదు అన్నారు మనస్సు ఇంద్రియం కాదు అన్నారు దాని మీద ఉస్మాన యూనివర్సిటీకి ఒక కీసీ స్టోర్ ఇంద్రియం కాదు రెండు రాదాలు ఉన్నారు నన్ను అడిగారు మీరు ఏదానికి చెందిన వాడిని నేనన్నాడు మనస్సు ఇంద్రియనే ఆదానికి చెందినవాడిని ఏంటి వల్ల ఎందుకంటే కీసీ సబ్మిట్ చేసాడు కదా ఆయన ఆయన దగ్గర మనస్సు ఇంద్రియం కాదు అని చెప్పడానికి యుక్తులు ఓ ముప్పై నలభైవే ఉన్నాయి ఎందుకంటే మూడు చాప్టర్లో నాలుగు చాప్టర్లో రాసిపో సబ్మిట్ చేశాడు ఎందువల్ల అంటే నేనున్నాను శ్రీకృష్ణుడు అలా చెప్పాడు కాబట్టి మనస్సస్థాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్స్పతి మనస్సుతో కలిపి ఆరు ఇంద్రియములు మనస్సస్థాని ఇంద్రియాని మనస్సుతో కలిపి ఆరు ఇంద్రియములు ఇప్పుడు మనస్సు ఇంద్రియమో లేకపోతే ఈ కాగిత్యంతో కలిపి వంద రూపాయలు ఉన్నారనుకోండి ఆ కాగితం రూపాయలకు సంబంధించిన కవితమా చిట్టు కవితం రూపాయలే అవుతుంది మనస్సు ఒక్కరికి ఆరింద్రియాలు ఉంటే మనసు ఇంద్రియ ఉండాలి లేకపోతే ఆరింద్రియాలలో అవుతాం ఇప్పుడు సంఖ్యలో సమాన ఖ్యాతికే ఇప్పుడు మీరు రూపాయలు లెక్క పెడుతున్నారనుకోలేదు తొమ్మిది రూపాయలు లెక్క పెట్టి దాని పక్కన వంట పెట్టి ఇవి పది అనుకోవడం సమాన ఉండాలి సమాన అంశాలకే ఖ్యాతి అది కాగితాడుతాయి సంఖ్యాని పేరు ఎందుకో చూపించడా సమానమైన దృష్టికోణంతో అవి ఖ్యాతి చేయబడతాయి కాబట్టి సంఖ్య కాబట్టి మనస్సు స్థాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి కలిపి వారి ఇంద్రియములు ఇవన్నీ కూడా ప్రకృతిలో అర్థం భాగమే ఈ జీవుడు వీడికి వెళ్ళి అక్కడికి నశిపోతూ ఉంటాడు అని పదిహేనం ధ్యానం చెప్పాడు అంటే దాని ఆయన అంటారు శ్రీకృష్ణుడు చెప్పిన మాట చెప్పిన మాట వాస్తవం కానీ మనం దాన్ని కొంత పరిశీలనాత్మకంగా చూడాలా అక్కర్లేదా అంత పరిశీలన నాకు జాతకా రాదా బాబు శ్రీకృష్ణుడు చెప్పిన గేటను నమ్ముకుని ఏదో ఈ జీవితం ఇలా గెలుస్తోంది నువ్వు చేసే నీకు చేయాలి కాబట్టి నీకు అవసరం నాకు అక్కర్లేదు ఆయన సాటిస్ఫైడ్ విత్ వాళ్ళు శ్రీకృష్ణ సంతి ఈ ఎనీ కేర్ అది ఇంద్రియగా మరొకటం అది ఆత్మ అయితే కాదు ఇంద్రియ కాదని వివాదం శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు అంతేకాకుండా కాంతంగా ఇంతకుండి సర్వం ఇంకా అంతేన పాంతృణో తీ అని చాంద దీంట్లో చరిత్రియంలో వస్తుంది కాంతం ఐదు ఐదు సో ఐదు ఏదో తెలుసు మనహ అంటుంది కాకుండా ఇంద్రియాలన్నీ కలిపి నాకు అది గుప్తులలో చక్షు శ్రోత్రం లర్మ మా పుణస్ ఆవాస్తి మధ్య ఏద్రి విధా శిరవోచట్ కాంతంగా ఇద కొన్ని దాంట్లో మనస్సును ఇంద్రియాలతో కలిపి ఎక్కటి పాంగతం అవుతుంది పాంగతం అంటే ఐదు బట్ అవ్వదు సో ఇలాగే శృతి స్మృతి గీత మనసి ఇంద్రియలే మనస్సు నిత్యం కాదు అనిత్యము ఇంద్రియాలలో అనిత్యము అలాగే అనిత్యము సూక్ష్మమైన ఇంద్రియము ఏతాయింద్రియాలకంటే బెటర్ అందుకోసం ఏతా ఇంద్రియాలకంటే నిత్యము ఆ అన్న సుపీరియర్ అని చెప్పాడమే కానీ మనస్సు అప్సన్యుత అనిత్యం అనేది అంగీకారం కాదు ఎందుకంటే మనస్సు అప్సన్యుటి నిత్యం అనుకోండి ఇప్పుడు నిత్యాలు ఎన్ని వస్తాయి రెండు వస్తాయి ఒకటి సత్తు రెండోది మనస్సు రెండు నిత్యాలు ఉంటాయండి అదే అంటున్నారు సదే తనేవా అద్వితీయనికి శృతే షుతాల చెప్తాం సతే అదే ఏకం అద్వితీయమని చెప్తా అంటే అదే నిత్యము ఈ రెండో నిత్యం మనస్సు నిత్యము ఈ వైశేషం దాన్నే ద్వైతుడు అంటారు మరి ద్వైతులు కదా మరి మనస్సు నిత్యం అని అవుతాడు ఇంకా ఓ స్వంత భిన్నములంటాం విశేషములు తేడాలంటాం వేరే చెప్తాం సో ఇదంతా కూడా అక్సెప్టబుల్ కాదు అని మనస్సు మీద మేమాంస అక్కడ మొదటి మంత్రం అయింది రెండో మంత్రం ఆప్రేథావిధీయంతే కాం యవిష్టో ధాతు తన్మూత్రం భవతి ఈ ప్రకటనం చాలా మంచి ప్రకటన వెరీ యూస్ఫుల్ ప్రకటన ఆ అపహ పీతా అపహ అంటే స్పీరిని శబ్దం బహుశా అది అపహ అపహ అలా ఉంటున్న శబ్దం ఈ నీళ్లు త్రాగబడ్డాయి మళ్లీ త్రేధా జీవితం మళ్లీ గతరాజ్ఞ పడిపోయేపడికి మూడు విధాలు అయిపోతుంది ఓకే ప్రాసామ్య స్థిష్ఠో ధాపు ఆ మూడింట్లో అత్యంత స్థూలమైనది అంటే వాటర్ లైక్ ఓన్లీ వాటర్ ఇంప్యూరిటీ సార్ గా అండ్ ఇట్ ఈస్ వెరీ గ్రోస్ మూత్రం అండ్ గట్స్ వాటర్లో మధ్యమాంశం ఉంటుంది అది రక్తం రక్తం అంటే మీరేగా కాబట్టి మనం రాగని నీటిలో ఇంప్యూరిటీస్ అన్నింటినీ గ్యాదర్ చేసి బాగా గ్రాసి అయిపోయినటువంటి వాటర్ గట్ రిజెక్ట్ ఆ ఎప్పుడైతే తీసేస్తారో బాగా ప్యూర్ ఉన్న వాటర్ ఇట్ బికమ్స్ బ్లడ్ ఇట్ గో బ్లడ్ స్ట్రీమ్ లోహితం ఇంత సూక్ష్మాంశం ఉన్నది రసం అది ప్రాణశక్తి అవుతుంది స ప్రాణ తాగితే ప్రాణం లేచొస్తుంది ఉపవాసం చేసిన వాడికి వాడికి ముందే మీరు అన్నం పెట్టడం ఎందుకంటే ఆ ప్రాణశక్తి ఇంకా ఉద్బుద్ధం కాదండి అన్నం పెడితే గతదాని తప్పుకోలేదు వాటి మంచి నిండి ఇస్తారు నిమ్మకాయ రసం ఇస్తారు నిమ్మకాయ రసం ఇండియన్ సిస్టమ్ అక్కడైతే వాళ్ళని ఇస్తారు వాళ్ళ సిస్టమ్ ఏదో వాళ్ళు ఇచ్చి అక్కడ ఇలాంటి పిచ్చులు ఉండవు లే ఈ నిరాహార దీక్షలు పిచ్చి అక్కడ ఉండదు ఈ పిచ్చి ఇక్కడే మనం నేను న్యూస్లో చదివాను నేనంటే ఈ నాయకులందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారే అని ఆ జిల్లా జిల్లా టాబ్దర్ నాయకులందరూ కూడా ఆ ఉద్యమ సమయంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన అని అండి ఎక్కడ కర్మండి ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ఇంకా ఇక్కడ అందుకుంటారు అంటే ఆ విధంగా పెట్టారని అని ఈ మధ్యకాలంలో ఆమరణ నిరాహార దీక్ష చెయ్యని కూడా అందరూ ఆమె మొన్న ఆశ్చర్యాలు అదేంటి మిర్చి ధర తరని జరక నువ్వు ఆమరణ నిదాహార దీక్ష చేస్తున్నాను అక్కడ కూర్చున్నారు గుంటూరులో అది పేరుగా ఉంది మిర్చి ధరకి నువ్వు ఆమరణ నిరాహార దీక్షకి సమయం ఉందండి కానీ ఆవిడ అలా కూర్చున్నాడు ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళకి అసలు ప్రానికి అర్థం తెలుసు తెలియదు మరి ఆయన ఉన్నాం అయితే ఈ మిర్చి రైతులు అడిగాడు అక్కడ నిరాహార దీక్ష ఆమరణ చేస్తున్నారు కదా మీరందరూ ఈ రెండు రీతిలో ఉంటే ఆ పెద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అట్లా చెప్పాడు ఎందుకల్లకి పోలీసు లాబీ ఛార్జీ డబ్బులు జరిగితే ఉపయోగం లేదు మాకు నివాహారం ఇచ్చినవద్దు నిదరవద్దు మా దగ్గర పది రూపాయలు ఆదాయం జరిగితే ఉపయోగం అది లేనప్పుడు ఈ లాబీ ఛార్జీ మాకెందుకు వాళ్ళు అటు కేజీ వెళ్లలేదు ఎవరిలో ఈ అమ్మగారు రోజు పూట చూశారు చూసి డ్రోజన్ చేసి అక్కడ డ్రోజన్ చేసి వచ్చారో లేకపోతే లేచి ఇంటికి వచ్చి బ్రేమ్ చూశారో మాకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఆమరణ వారి గురించి పరిచయం చేయాలనుకోండి ఎన్నగారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు పరిచయం చేశారు ఎక్కడ చేశారు పాపొట్టి శ్రీరాములు గారు ఆయన ఒక్క చేశారు ఆమరణ నిర్ ఇక లేదు ప్రభుత్వ బ్రహ్మచారి గారు చేశానికి మొదలుపెట్టారు డెబ్బై రోజులు చేశారు ఆయన ఆయన తపస్యాలు కనుక తపోనిష్ఠుడు ఆ డెబ్బై రోజులు చేసినా మరణించలేదు అప్పుడు ప్రభుత్వం అరెస్ట్ ఇందిరాగాంధీ గారు అరెస్ట్ సెలైన్ పెట్టేసి ఆయన్ని మార్పించారు ఎందుకలే ఆయన సద్రమ్మణ్ణి ఆయన మరణిస్తే ఆ పాపం మనకు పెట్టుకుంటున్నాను భయం సైడ్ అరెస్ట్ చేసి కనుక ఈ రెండో తప్పించి స్వతంత్ర భారతదేశంలో ఆమరణ నిరాహార దృష్టి చేసినప్పుడు అర్హులేదు వీరితో బోర్డు రాసేపుడు అలా రాస్తారు అలా రాయడం తప్పదు విశుద్ధి అనస్టు అవర్ సో మనం చేసే పర్వదు అనస్థి అనేది బేసిక్ ఆనస్తి లేకపోతే అలాగే వాటి సో ఆపహ కాబట్టి ఈ నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి ఆహారం మొట్టమొదటి ఏమిస్తారు ఆపహ జలమయమైన ఆహారాన్ని ఇస్తారు లంఘనము పూర్వం వల్ల లంఘనాలు చేసేవారు ఇప్పుడే చేయరు సో లంఘనం చేసినప్పుడు కూడా పచ్చని పెట్టే రోజుని ఆరంభంలోనే అన్నం అది పెట్టారు జావ ఇచ్చేవారు వాటర్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ప్రాణశక్తి బలపడాలి అప్పుడే జఠరాజ్కి బలం వస్తుంది అప్పుడు అన్నాల్ని అరిగించుకోగలుగుతారు కాబట్టి అప్పులు అంటే ప్రాణహ సప్రాణహట్టి నీటికి జీవనము అనిపే నీకు ఎప్పుడైనా ఆఖరిగా ఉంటుంది డైటింగ్ చేసేదానికి నేను సలహా ఇస్తూ ఉంటాను డైటింగ్ చేస్తే మాకు ఆఖరిగా ఉంటే ఆఖరిగా ఉంటే ఏం చేస్తారు కోక్ తాగుతారు ఇంకా డైటింగ్ చేయటం కోక్ తాగితే ఎందుకు అవుతుంది దాంట్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ నోట్లో పోషేసుకుని ఇంకా ఎందుకు అవుతుంది మరి చేయాలి వాటర్ తాగండి కాకపోతే వాటర్ ట్యాంక్తే బలం ఎక్కడి ఎప్పుడైనా డ్రైవ్ చేస్తారా వాటర్ ట్యాంక్తే బలం వస్తుందా లేదా డైవ్ చేస్తారా అయితే వాటర్లో నిమ్మకా నిమ్మకాయ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఏమేమి వాటర్ కాని చూడండి డ్రింక్ వాటర్ ఇఫ్ యూ లైక్ ఇట్టే ఇక్కడంటే బాగా వేడిగా ఉండి తాగలేదు కొంచెం చల్లార్చుకుని కుండలో తాగండి నీరసంగా ఉన్నప్పుడల్లా కొండలో నీళ్ళు తాగండి దానికి అవుతుంది సార్ ఏమవుతున్నారు హాయిగా ఉండదు కావలసినంత బలంగా ఉండి మీరు రన్నింగ్ చేసి రావచ్చు కాదు వాటరు అది అంత బలము అంత ప్రాణశిక్త ఇంకో అసలు వాటర్ థెరపీ ఏమో ఉంది అసలు వీ షుడ్ డూ దాట్ దానికి ఏమీ చేయడం నీళ్ళు ఎక్కువ ఆహారం తగ్గింది నీళ్ళు ఎక్కువ రోజుల కూర్చుని ముందు తక్కువ గ్లాసులు నీళ్లు కావేసి కూర్చోడం నిజంగా అలాగే చేయాలి నిద్రలు వచ్చిన వెంటనే త్వరగా టూ త్రీ గ్లాసెస్ నీళ్లు కాగడం పొలికపోకున్న తర్వాత దాంతో మీకు రోజంతా అక్కడ ఆరోగ్యంగా ఉంది నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉన్నారు అంతేగాని అదే ప్రాణం వీళ్ళే ప్రాణం సోడాలు డ్రింకులు లిమికాలు ఇవన్నీ వేసుకోండి ఎందుకు పనికిరావు ఏంటి మజ్జిగ కూడా రాసిన ఏంటి మజ్జిగ దాన్ని బోళ్ళంత ఫ్యాట్ తప్పించి ఎందుకు మజ్జిగ మీరు ఏమైనా స్కిమ్ మిల్క్ నుంచి చేసిన మజ్జిగ అయితే పర్లేదు లేకపోతే మజ్జిగ అంత ఫ్యాట్ స్కిన్ అదే కానీ మీరు స్కిన్ మిల్క్ వాడతారా మీరు వాడరు మామూలుగా వచ్చిన మిల్కే నడిపిస్తూ ఉంటారు దాన్ని స్కిమ్ చేసుకుని వాడచ్చు కదా యూ డోంట్ ఎవర్ టు ఫుటింగ్ టు ప్రాక్టీస్ స్కిమ్ ముందు వస్తుంది మిల్క్ రాగానే ఒక సెపరేట్గా దానికోసం ఒక మిక్సీ పెట్టుకోవాలి మిల్క్కి సపరేట్ దానివల్ల ఈ గీలకి దానికి వాడకూడదు ఆ మిల్క్ మిక్సీ సెపరేట్ పెట్టుకోవాలి రెండు లీటర్ల మిల్క్ కొన్నారనుకోండి ఆ ప్యాకెట్లు కట్ చేసి దాంతో పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ స్కిమ్ చేసేది వెన్న వచ్చేస్తుంది ఫైపు ఆ తీసి ఒక గిన్నెలో పెట్టాం ఈ వెన్నతో దేవుడికి దీపాలు మళ్ళీ దీన్ని కాచుని ఏం చేయడం కాదు ఈ వెన్నంతా ముద్ద అవుతూ ఉంటుంది ఏదైనా ఒకసారి వెన్న కాచుకుని సుగంధం కోసం నెయ్యి ఉన్నా పర్వాలేదు శాస్త్రం కోసం నీళ్ళు ఇంకపోతే ఆ స్టిమ్ మిల్క్ ఉంటుంది జీరో జీరో ఫ్యాట్ ఉంటుంది దాన్ని కాఫీ మజ్జిగ పెరుగు అలా అయితే పర్లేదు అలాంటి మజ్జిగ అయితే పర్లేదు లేకపోతే గ్లాసులు మజ్జ్జింటుంది మద్దిగా ఉంటాయి తాజా అంటే టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది దాంట్లో ఎందుకంటే ఫ్యాట్ క్యాలరీస్ త్రీ టైమ్స్ మోర్ దాన్ షుగర్ క్యాలరీస్ కొంతమంది మజ్జిక్కి పర్లేదు షుగర్ సాల్ట్ ఫుడ్ బీద లోడ్ బాగు లేదంటే పుల్లగా ఉంది కాబట్టి సాల్ట్ నిమ్మకాయ వేసింది కాబట్టి సాల్ట్ యూ హ్యావ్ టు స్టాయిల్ ఇట్ సంథింగ్ ఆఫ్ దేట యాటిట్యూడ్ అసలు మానగారు మజ్జిగ పాలు ఉన్నాయనుకోండి సరిగి పాలల్లో మీరు ఏం వేసుకుంటారు పంచదార వేసుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారు ఏమీ అంటే పాలు ఇవ్వండి ఏమీ లేదు అసలు మీరు ఏదైనా వేసారంటే పోయింది దాని వేస్తే పాలల్లో పంచదార అయితే మీరు దాని నుంచి తీయాలి కానీ దానికి యాడ్ సో ఆల్ రాంగ్ ఎనీ ఆ అపహ ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే నీళ్ళు అంటే ప్రాణం అంటే నీళ్ళే జీవనం అంటే నీకు నీరసం వచ్చినప్పుడల్లా వ్యాసం నీళ్ళు తాగిస్తే నీకు నీరసం అంటే ఏ పొద్దు స ప్రాణ భాష్యం తిథాయంతే సాం వ్యస్థ విష్ఠో ధాటు తన్మోత్రం అదంతా మంత్ర నో ఎక్స్ప్లెనేషన్ మీద ఎక్కువ సో మధ్య సర్యో మధ్య తల్లోహితం అది చెప్పిందే ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు ఇంకా యోనిష్ట సాణో దాని మీద ఆయన కొంత విడిషన్ చేస్తున్నారు వక్ష్యోమయ ప్రాణ రాబోతోంది వస్తుంది మనస్సుకి ఏం చెప్తారు అన్నమయం మనహ అన్నం నుంచి మనస్సు వచ్చింది కదండి మయం వికారం అన్నం నుంచి మనసు వచ్చిందని చూసాం కదా ఇప్పుడేమంటున్నాం మనం అప్పుడు నుంచి ప్రాణం వచ్చిందంటున్నాం కదా ఆపోమయ అని చెప్పబోతున్నారు ఇంకా ఏం చెప్పబోతున్నాడు నా పెద్దత విచ్ఛేస్యతే ఆయన గురువు శిష్యుడితో కంటారు ఏదో నీళ్లు కారా బాబు అనంత ఉన్నా కనకపోయినాను ఎందుకంటే నువ్వు నీళ్లు కూడా రావలేదనుకో శశి ప్రమాదం విచ్ఛేద్య ఆ ప్రాణము ఆగిపోతుంది ఇంకా ప్రాణం ఆదరకపోతుంది శరీరం కూలిపోతుంది కాబట్టి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది కాబట్టి అలాంటి పొరపాటు చేయకో నీళ్ళు త్రా అని గురువుగారి శిష్యుడికి సో దీన్ని కూడా ఈ ఇక్కడి ఆ ప్రసంగం అంటే వచ్చింది में, तर्वा अतुल प्राण अपोमय प्राणोशित्रेधा विधीये तस् यहां भवति यो मध्यम स मज्जा योनिष्ठ सा वैदिकसद संबंध में विचार ఇలా చెప్పారు ఈ మోడర్న్మాటంలో ఎలా పెట్టుకుందా కుదరదా అంటే ఈ మోడర్న్యూట్రిషన్ ఇంత దాకా వాళ్ళు అన్ని సెటింగ్ చేయలేదు ఏదీ సెటింగ్ చేయలేదు పాలు మంచిగా చెడ్డదా సెటింగ్ చేయలేదు ఒకప్పుడు పాలు సంపూర్ణ ఆహారం అయ్యారు ఇప్పుడు మంచిది కాదు అని చెప్తున్నారు ఇంతరాక నేను చెప్పిందదే కదా చెప్తున్నానండి తర్వాత ప్రోటీన్ మంచిదా కాదా అది ఏది సెటింగ్ చేయలేదండి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారండి దర్థిక రీసెర్చ్ న్యూట్రిషన్ రీసెర్చ్ చేస్తున్నారు కాఫీ మంచిగా చెడ్డదాంత మంచిదా చెడ్డదా స్కిల్ ఏం రీసెర్చ్ వైన్ మంచిదా చెడ్డదా దే ఆర్ స్కిల్ ఏం రీసెర్చ్ హైడ్రోల్ అలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం ఈ ఏడాది ఫలానాలు మంచిది అని చెప్తారు మళ్ళీ ఎడాది చెడ్డదని చెప్తారు ఈ ఎడాది చెడ్డదని చెప్తుంది లాస్ట్ ఇయర్ మంచిది అని చెప్తూ ఉంటూ ఉంటారు గుడ్లు చాలా మంచిది అని ఒకప్పుడు చెప్పేవారు ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసున్నా మీ గుడ్డు మానే ఏం చెప్తున్నారు కాబట్టి ఈ న్యూట్రిషన్ వాళ్ళు ఏం చెప్తారో ఏం సెటిల్ చేస్తారో వీ హైట్ అండ్ సి నా అభిప్రాయం ఇచ్చా బాడీ ఎవరి బాడీ యొక్క ఇంటెలిజెన్స్ బట్టి వాడు పోతే సరిపడుతుంది జనరల్ గా ఏదైనా పర్టికులర్ డిసీజ్ ఏదైనా ఉంటే కోర్స్ వన్ హ్యాస్ టు టేక్ డాక్టర్ కన్నా వెళ్తాడు ఎవడా కదా తేజ అశీతం తేజస్సుని తినడా తేజోబంధములు కదా అన్నము అప్పు తేజస్సు తేజోబంధం త్రిగుతరణ మొత్తం ప్రధాన ఉంటాడే అన్నం మనస్త అప్పులు ప్రాణం అయింది ఇంకా తేజస్సు ఉండదు తేజస్లు తిండా ఉండదు అయితే ఉండదు అంటే హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాలరీస్ దేంట్లో ఉంటుంది కార్బోహైడ్రేట్లో ఉంటుంది ప్రోటీన్లో క్యాలరీస్ ఏమి ఉండవండి ప్రోటీన్లో క్యాలరీస్ ఉండవు ఇప్పుడు తోటకూర కూర చేసుకు తిన్నారనుకోండి ఇంత కూర తిన్నారనుకోండి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి జీరో క్యాలరీస్ ఏమి ఉండవు మరి దేంట్లో ఉంటాయి కార్బోహైడ్రేట్ ఫ్యాక్ కాబట్టి తేజస్సు తిండవు అంటే ఏదో తెలుసున నూని నెయ్యి మొదలైనవి తినడము అని అర్థం నీకుంటే తేజస్సు ఉంటే క్యాలరీస్ కదా అది సంగతి ఆ మాట ఒక నిమిషతే చెప్తాం దేవోషితం నువ్వు తేజస్సు తింటావు అంటే వాళ్ళ అభిప్రాయం తేజస్సు అధికంగా తినమని కాదు ఎన్న తేజస్సు కొద్దిగా ఉంటుంది కదండి సన్ ఫ్యాక్ ఉంటుందిగా న్యూమెన్ ఫ్యాక్ అది ఏ రూపంగా ఉంటుందంటే అన్నింటిలోనే ఉంటుంది ఫ్యాక్ పప్పు లేని వాటి ప్రొటీన్ తో బట్టుగా చక్కని ఫ్యాటింగ్ మెటీరియల్ ఉంటుంది తర్వాత పాలలో కొంత ఫ్యాట్ ఉంటుంది మీరు ఎంత తీసేసినా కొంత ఫ్యాట్ ఉంటుంది సో అలాగే ఆ నూనె నెయ్యి మొదలైన పోపు నీళ్ళలో పోాలంటే నీళ్ళు వాడాల్సిందే నీళ్ళు లేకుండా పోపు వర్క్అవుట్ కాదు నీళ్ళలో పెట్టుకోవడం ఆ వాళ్ళు మీరు పప్పు ఇవన్నీ వేసినప్పుడు నీళ్ళగా ఇట్ నోట్ వర్క్ ఆ రుచిరాజు వర్క్అవుట్ కూడా కాబట్టి ఆ ఫోటో అయితే వచ్చినప్పుడు ఆ న్యూని అది ఉంటుంది దట్ ఈస్ ది తేజస్ తేజ అశీతం దాన్ని తిన్నారు ఇళ్ళు మూడవుతున్నారు శ్రేధ విధీయ వస్తున్న స్థనిష్ఠ ధాతు దాంట్లో ఉన్న స్థూలతనమైన ధాతువు దాటి అస్థిధి అది ఎముక అవుతుంది ఎముక అవుతుంది సార్ అంటే ఎముకకి కాల్షియం బట్ ఎముక అంటే కాల్షియం మెటల్ కాకూడదు కాల్షియం మెటల్ అలాగా అది ఎముక అనుకున్నారు కాల్షియం మెటల్ సోడియం కాల్షియం అని మెటల్స్ ఉంటాయి ఆ మెటల్ ఇట్ హ్యాజ్ సోమని అది అది చేతబట్టుకుంటే కాల్చుంది సోడియం అంత అధ్ఞానం కాదు కానీ బట్ స్టిల్ ఇది స్పైరో అది నిప్పుంటుకునే లక్షణం ఉన్నటువంటి మెటల్ కాబట్టి ఎముక కాల్షియం మెటల్ కాదు కాల్షియం సాల్ట్ సాల్ట్ అంటే కాల్షియం కాకపోతే ఈజ్ ది మేజర్ కంపెనీ but there are some other calcium uh array, fatty acid like the materials are fatty acids into a sterate so among the main say calcium stearate or there is a level of stearate calcium level in like when it comes calcium comes from elsewhere but the fatty acid part of the calcium salt that comes from pages and may not mean we explain this సో స్వస్థ విష్ణోధాతు తదస్థిభవతి యో మధ్యమ ఇంకా ఈ చిన్న తేజస్సులో మధ్యమాంశం ఉంటుంది అదే ఉంటుంది మజ్జ స మధ్య సో ఈ మధ్య పుణ్యం చేద్దాం సహా సో వెరీ ఈ మధ్య అంటే ఈ ఎముక లోపల ఉండేటువంటి నేరం బోన్ మేరం తెలుగులో దాన్ని నూలుగు అని ఉంటాను తెలుగు అది తీర్ నుంచి వస్తుంది అంటున్నారు ఎందుకంటే చాలా వాల్యుబుల్ మెటీరియల్ దాని నుంచే రెడ్ లెడ్ సెల్స్ అన్ని నిర్మాణం అవుతాయని చెప్తారు ఇకపోతే యోనిష్ట అత్యంత సూక్ష్మాంశం అది సా వాక్ వాగింద్రియం అట్లా అని ఈ వాగింద్రియంతో అధికంగా కొనున్న వాళ్ళు నాలాంటి పొట్టి వాళ్ళు లేకపోతే సంగీత ఒక పిచ్చారు నెయ్యి వేసుకోవాలి మిగిలి నీళ్ళు బూత్గా మానలేకపోవడం బుద్ధిగా మానేస్తే వ్యాప్తి రాదు బయట లావింద్రియం వీక్ అవుతుంది అంతేకా చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తున్నారా మాట్లాడుతున్నారా ఏమన్నా ఉందా అసలు లేదా అన్నట్టుగా ఉంటుంది అంటే దాన్ని దాన్ని అలా కై ప్రయత్నం అన్నమాట జాబ్ సో లావింద్రియానికి నెళ్ళు అవసరం అంతేకానే వాద విద్వాంసులకి వాళ్ళు ఇంట్రెస్ట్ అన్నట్టు పెట్టి నెయ్యులు సుకుంటే ఆ వాయిస్ బాక్స్ అది స్మూత్ గా ఉంటుంది అస్సలే నేను లేదనుకోండి అతని వాయిస్ బాక్స్కి ఆ లిబ్రిటేషన్ ఉండదు కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ పేజెస్ శుద్ధిదే ఎస్పెషల్లీ ఫర్ దోస్ పీపుల్ దీ హ్యావ్ దిస్ ప్రొఫెషన్ ఆఫ్ స్పీకింగ్ సాక్ తేదోషితం తైలఘృతాదిభక్షితం తేజ అశితం అంటే అర్థమేమిటి తైలఘృతాది భక్షితం తైలము అంటే తెల నుంచి వచ్చిన నూని ఇతరుల తైలంగానే అంటాం ఏ నూనైనా వేసిన నూనైనాటవర్ ముత ఆదిశబ్దం చేత గన్న కావు ఇవన్నీ కాల్ తాగడం ఈ మ్యూజిక్ వాళ్ళు కాల్ తాగుతూ ఉంటారు కాల్ తాగితే కొంచెం సూడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఏదో మిరియాలో చేసుకుంటారు ఈ మిరియం అన్నది వాయుంద్రియాలు కాదు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ ఆ పాలలో ఉండే ఫ్యాక్ట్ మెటీరియల్ను బతి చూసుకోండి ఫర్ ది వాట మిరియం అన్నది ఏం చేస్తుంది ఇట్ మే ప్రొవైడ్ సూడింగ్ ఎఫెక్ట్ ఆల్సోటో ఇది త్రేధా విధీయతే ధాతు అస్థిభవతి మధ్యా అంతర్గత స్నేహ సో మధ్య అంటే శంకర్లు ఎక్స్ప్రెనెషన్ ఇస్తున్నారు అస్థికి లోపల ఉండే స్నేహము అంటున్నారు స్నేహము అంటే నేనే అంటే లిపిడ్ అనర్థం సో ఈ అస్థికి లోపల ఉండే ఈ మధ్య ఉన్నదే డక్టర్ మేరో ఇట్ ఈజ్ నాట్ వాటర్ సాల్వబుల్ మెటీరియల్ ఇట్ ఈజ్ లిపిడ్ మెటీరియల్ స్నేహ సో బాడీలో బేసికల్ గా రెండు పార్ట్స్ ఉంటాయి రెండు అంశాలు ఉంటాయి ఒకటి లిక్విడ్ లిక్విడ్ రిలేటెడ్ రెండవది వాటర్ రిలేటెడ్ వాటర్ ఫాలి ఇప్పుడు రక్తం ఉందనుకోండి అంతా వాటర్ బట్ దెన్ దర్ ఆర్ లిక్విడ్స్ అదే లిక్విడ్స్ ఉంటాయి ఆ రక్తంలో కొలిస్టరాల్ ఇదంతా లిక్విడ్ మెటీరియల్ ఇది డిపాజిట్ అయిపోయినా అది వాటర్ ఫాలి కాదు అది ఒకటి డిపాజిట్ అయితే ఉంటుంది ఎందుకంటే అది ఇది లిపిడ్ తప్పిస్తే ఇది డిజాల్వ్స్ లిపిడ్ సో ఈ లిక్విడ్ ఎక్కువ ఉందనుకోండి వాటర్లో డిజాల్వ్ కాదు కాబట్టి అది డిపాజిట్ అయిపోయి వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనిచేతం ఈ హైపోలిప్ హైకోలిక్విడమిక్స్ అని ఆ లిక్విడ్స్ ని డిజాల్వ్ చేస్తే బ్లడ్స్ అని వాడతారు బ్లడ్ ప్రెషర్ కట్టించడం కోసం హైకోలిక్విడమిక్స్ అని వాడుతూ ఉంటారు తర్వాత టెస్ట్ చేసేప్పుడు కూడా లిడ్ ఎంతా ట్రైడ్ సైడ్ ఎంత అంత వాళ్ళ టెస్ట్లు చేస్తారు అవన్నీ కూడా వాటర్ ఇన్సాల్వ్బెడ్ మెటీరియల్స్ సో ఈ మధ్యలో మధ్య అనేది ఇట్ ఇస్ లిపిడ్ మెటీరియల్ ఇట్ ఇస్ నాట్ సాల్వడ వాటర్ శంకరం ఇంత చెప్పాలంటే మనం వాళ్ళ ఎప్పుడు షేర్ చేయాలి ఎందుకంటే ఆయన రెండు జీవించారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన టాపిక్ బాడీ అనాటమీ కాదు అంటే ప్రసంగం వశాత్తు చెప్తున్నారు ప్రసంగాన్ని బట్టి చెప్తున్నది కానీ వాడి ఇది అంటే ఇప్పుడున్న ఒకటే మెరవటు ఉన్నా ఒకటే అప్పటికైనా కుప్పకూలిపోయి పెద్ద భూతాలు తప్ప ఏమీ లేదు దానితో నిస్కారము అది దేహము నేను కాదు అని దాన్ని ఒక పనిముట్టుగా వాడుకోవడం తర్వాత పోతుంది అంతే తప్పిస్తే అంటే ఇప్పుడున్నా ఒకటే మెరవకున్నావు కొంత విషయం కాదు బట్ ప్రసంగా ప్రసంగ ఇది ఒక పరిముక్తి కనుక పనిముక్తిని భద్రంగా తిగట్టుకోవడం కూడా ఒక ధర్మం గనక సో ఏ ఏ వస్తువునక్కడ దాన్ని కండిషన్ పెట్టుకోవాలి కాబట్టి దేహాన్ని కూడా కండిషన్ పెట్టుకోవాలి చూపించధనకు ఉపయోగపడుతుంది అందుకోసం చేసిన ప్రసంగం తప్పిస్తే అదే జరిగిన వెంట వస్తుంది యోనిష్ట వాక్ సో దాన్ని బట్టి ఒక కంక్లూషన్ చెప్తున్నారైనా తైలఘృతాది భక్షణాధి వాగ్విషద భాషే సమర్థ భగతీతి ప్రసిద్ధం లోకే ఇది లోకంలో ప్రసిద్ధి ఉంది విషదంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి అంటే ముద్దమాటగా ఉండకూడదు తర్వాత భాషనే సమర్థ కొంతసేపు కంటిన్యూస్గా మాట్లాడే శక్తి దానికి అలా ఉండాలి అంటే పెద్ద గొప్ప టైలను ఘురతను వెన్న బ్రెడ్ బ్రెడ్కి వెన్న రాసి తింటే అది కంఠానికి వాయిస్ బాక్స్కి ఐడియల్గా ఉంటుంది ఎందుకంటే బ్రెడ్ ఎం చేస్తుందంటే అది ముద్ద పిల్లలు తయారయ్యి ఆ వాయిల్స్ బాక్స్ అంతా కూడా టచ్ చేసుకుంటే కిందకి తీసుకుంటుంది ఒక మసాజ్ తిప్పేసినట్టు బ్రెడ్ వల్ల అవుతుంది కాకపోతే అన్నం తింటే అవ్వడం బ్రెడ్ అయితే అవుతుంది ఎందుకంటే కైన్ ఆ ముద్ద బ్రెడ్ నుంచి తయారైనట్టుగా ఇంక రేపు నుంచి తయారు కాదు తర్వాత కొద్దిగా దానికి గత చేశారనుకోండి బ్రెడ్ కి అది ఏం చేస్తుందంటే వాయిల్స్ బాక్స్ బాగా సూడింగ్ చేస్తుంది సో మొత్తానికి లాక్ విషయంలో అంటే అష్టమానం మాట్లాడే వాళ్ళకి అవసరం ఇంకే మౌనంగా వెళ్ళే వాళ్ళకి మిత భావసులకు అక్కర్లేదు ప్రధానంగా పాఠం చెప్పే వాళ్ళకి సంగీతం పాడే వాళ్ళకి ఇలాగంటే ప్రకాశన్స్ అవసరం అవుతాయి సో వాళ్ళ ఇది లోకల్లో ప్రసిద్ధంగా ఉన్నది ఆఖరి మంత్రం అన్నమయం సో కన్క్లూషన్స్ ఇంతవరకు చెప్పిన మీమాంస నుంచి కంక్లూషన్స్ వస్తున్నాయి హే సౌన్య అన్నమయం మనహ మనస్సు అంటే ఏంటి అన్న వికారము మయం అంటే వికారం వికారం అంటే దాని పరిణామం వల్ల ఇది వచ్చింది అని అర్థం అది వికార శబ్దానికి అర్థం అపోమయ ప్రాణహోమీ వాక్ ఇది అనుకో ఇది మాటినాటికే వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవడం సో అన్నమయన అపోమయ ప్రాణ తేజోమయీ వాక్ ఇంత పెద్ద వాస్తు పెద్ద ఇంపార్టెంట్ కాదు అపోమ వస్తానహ ఉపయోగపడుతుంది గుర్తులో ఉంటే నీరసంగా ఉన్నప్పుడల్లా వ్యాస్ మంచి తాగుతుంటే ఈ వాస్ని గుర్తు చేసుకుంటే ఆగిస్తే సరిపోతుంది అపోమహ ఆహారం దగ్గరికి వచ్చేప్పటికి అన్నమ ఈ ఆహారము అన్నం ఈ అన్నము మనస్సు మీద ప్రభావం ఉంటుంది ఇది ఆహారము సో పవిత్రమైన ఆహారం పవిత్రమైన ఆహారం కావాలి శరీరానికి ఉపయోగపడి కావాలి పవిత్రమైన కావాలి సో ఇంకా అక్కడ నుంచి దేవేందరి నైవేద్యంతో తింది కదా అని బాగా నెయ్యి ఓడిపోతున్నటువంటి పొంగలి అవన్నీ కూడా రక్షిస్తే చూస్తుంటే ఏం కూడా ఢిల్లీ పాట వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్ వస్తాం సో ఒక చెప్పారు ఉపన్యాసంలో ఆ పొంగలి తింటేంటే నోట్లో ఆ పొంగలి మధ్య ఇలా చెప్పే చూసుకుని ఇలా తింటాం కదా ఇలా తీసినప్పటికే దాని నుంచి నెయ్యి అలాగా జారిపోతాం ఆ జారిపోవడం జారిపోవడం గిన్నెలో జారినంత జారగా ఈ చేతుల నుంచి ఇలాగే నూటలో పదిలో కూడా అలా ఉండాలట పొంగళ అలా ఉంటే అది మంచిదని రంగనాథ స్వామికి చాలా ఇష్టమని గోదావరి చెప్పింది కల్లా ఇప్పుడు అలా వేరు చేసుకుని తిన్నామనుకోండి చాలా రుచిగా ఉంటుంది బాగా హైలీ నీజ వేసినటువంటి స్వచ్ఛమైన నీటి మిఠాయిలు పుల్లారెడ్డి గారు గన్నట్టుగా వచ్చేది ఏదైతే మంచిది అలా ఉంటుంది అలాగే ఉంటా పొంగళవి అలాగే ఉంటాయి అది తింటే మంచిదే కానీ చాలా ఫ్యాక్ట్ ఎక్కువ తినట్లయిపోతుంది కొంచెం గమనించాల్సిందే సో అపోయ ప్రాణ తెగోదవి వా ఇది కంప్యూషన్స్ భూయ ఏవ భగవాన్ విజ్ఞాపతు హో వా సో ఆయన ఇలా చెప్పారు అదే బాబు పంకోశం ఎదురయన అని తండ్రి కొడుక్కు చెప్పాడు ఈ మూడు నువ్వు గుర్తుపెట్టుకో అంటే వాడంటాడు నాకు ఇంకా కొంచెం సందేహంగా ఉంది మీరు చెప్పింది అంటే లేదంటే అన్నానికి మనస్సుకి సమయమైన ఎక్కడో ఏదేలా ఉండేది అన్నీ మనస్సేటి నాకు ఇంకా గడక ఎక్కినట్లేదేవి అని ఎలాంటి సందేహం అయినా ఉంది వాడికి ఆ శ్వేతకేటు అంతేట వాడు ఎంత అంటే భూమా భగవాన్ విజ్ఞాపటం ఈ టాపిక్ మీరు ముందుకు వెళ్ళిపోద్దండే ఇది మళ్లీ ఇంకోసారి చెప్పండి అన్నమయన్ మనహ ఎట్సెట్రా ఈ నూడి పాటలు మళ్లీ చెప్పాలి అంటాయనంటాడు కథా సూమ్య ఐదు హోవాచ్య సరైన బాబు మళ్లీ చెప్తాను అని ఆయన ఇక షష్టాధ్యాయస్ పంచమ స్కంధ భాష్యట ఏం ప్రాణోమయ అని కనుకోశ్ అన్న వికారం మనస్సు ఆత్మ వికారము అప్పుల యొక్క అద్వికారం అని అప్పుల యొక్క వికారము ప్రాణము అంటే అప్పుల నుంచి తయారవుతుంది ప్రాణము తర్వాత తీర్ వికారము వాక్కు అని చెప్పారు అన్నదక్షిణ ఆకు ప్రభుయిన ప్రాణవంతశ్చూ దూరభక్షం శంకరుల దూరభక్షం ఎలా ఉన్నది నన్ను ఈ ఎలకలు ఉన్నాయి చూడండి ఆకు ప్రసరి ఆకు అంత ఎలకలు ఇవి ఉన్నాయో కేవలం అన్న భక్షణ అవి అన్నం తింటాయి కానీ అన్న నీళ్ళు ఎక్కడికి తింటాయి తర్వాత అత్తవారు అల్లతో నీళ్ళు తాగుతాయని వాళ్ళకి అక్కడ కనపడతాం ఎలకలు కేవలం ఎలకలు ఇలాంటి ప్రాణులు ఉన్నాయి తర్వాత ఈ ఎలకలు అవి బాగా శబ్దాలు కూడా చేస్తాయిట మరి ఎలకలు అన్నయ్య తింటే వాడి మనస్సు బలంగా ఉండాలి కానీ వాక్ తీ బలంగా ఉంది అది వాడి ఘోరం వచ్చాం ఎందుకంటే నెయ్యి నూనె తింటూ ఉంటే అవి వాగ్మీనహ ఎలకలు శబ్దాలు చేస్తాయి ఎలకలు ఎంత శబ్దాలు చేస్తాయి ఎంత ఆదాయం చేస్తాయండి అబ్బా ఈ ఎలకలు వచ్చి వాద్యం దాడతాయి కాదు అన్ని రకాల ఇబ్బందులన్నీ కలుగజేస్తాయి సో వాగ్మినహ అంటే నిద్రపోతా ఏవో శబ్దాలు కనుక్కుంటాయి కర కరకర ఏవో శబ్దాలు ఉంటాయి అవి ఎలా చేసి బాగుంటాయి ఇలా ఉండవు అలక్కలు మరి అది తర్వాత ప్రాణవంకస్ అలెక్కలు నీళ్ళు కాద కేవలం అన్నభక్ష్య అన్నమే తింటాయి కానీ వాటి యొక్క శక్తి చూస్తే మటుకు గొప్పగా ఉంది కాబట్టి నువ్వు చెప్పినటువంటి అతి రీతి విరుద్ధం అదేపక్షం తర్వాత కథ అద్మాత్రభక్ష్యాద మూనమకర ప్రభుతయ మనస్వినో వాగ్వినంద ఎలకి మనస్సే ఉండాలి మనోబలం ఉండాలి కానీ ప్రాణమునే ప్రాణశక్తి తక్కువ ఉండాలి వాక్కు అతలే ఉండకూడదు కానీ మీరు ఎన్నట్టు కనబడుతుంది మనస్సు మాట వేయడ వాటికైతే వాక్కు బలంగా ఉంది ప్రాణ బలంగా ఉంది ఎంత వేగంగా పరిగెడతాయి ఇక సాముద్రాహ సముద్రంలో అంటారు అవి ఏంటి ఉంటాయండి అబ్మాత్ర భష్యా అది ఘక్షణ అంతా అప్పులకి సంబంధించే ఉంటుంది అద్భుతమే తప్ప ఇంకేముంటుంది అటువంటి నేన మకర ప్రభుత్య చేపలు మొసళ్ళు మొదలైనవి అవి అవి మనస్విన దృశ్యంతే వాటికి మంచి బలమైన మనస్సు ఉందని మంచి తెలివి చాట్లున్నాయని మనకు అనుభవానికి వస్తుంది అయితే వాజ్ఞిష్ట ఈ చేపలవైనా ఎంత శబ్దాలు చేస్తాయి మొసళ్ళైనా మంచి శబ్దాలు భిన్న ఏమిది ధీంకరించినట్టుగా మొసలి ఆ నేల వంటి ధీంకరిస్తుంది ఇలాంటివన్నీ చేస్తున్నట్టుగా మనకు అనుభవం ఉంది కాబట్టి మరి ఇది ఎలా అక్కడ ప్రాణహ అన్న పేదలవి లాస్ట్ అంటే ఆయులక్కడు ఆహారంలో కాబట్టి తీసుకుంటా తేహపానామతి ప్రాణలత్వం మనస్విత్వం అనుమేయం ఇప్పుడు కేవలము అన్నం తిని అలక్కడ దృష్టాంతం చెప్పారు కేవలము నీళ్లు త్రాగా చేపల దృష్టాంతం చెప్పారు కేవలము స్నేహము నేని తిని వెతికేటువంటి ఏమైనా ఒక కుంట ఏదో నిర్వహ చేసుకోండి అంటున్నారట అనుమే అటువంటి ఒకవేళ ఉంటే వాటిల్లో వాక్కు తప్ప ప్రాణము మనస్సు ఉండకూడదు బహుశా ఇక్కడ ఉన్నట్టుగానే వాటిల్లో కూడా ప్రాణము మనస్సు దృఢంగా ఉండి ఉండొచ్చు అలా ఉండి ఉంటుందని మేము అవమానం చేస్తున్నాము ఊహ చేస్తున్నాము మరి నువ్వు చెప్పిన దానికి విరుద్ధం కాదా సంతి తప్ప కథమన్నమయం మనం సద్యు